మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాకనుడ కృపా సత్య సంపూర్ణుడ జీవం కలిగిన దేవా జీవాధిపతి అయిన తండ్రి ప్రభా రక్షకుడు అయిన ఏసయ వందనాలు స్థుతులు అయిన స్తోత్రములు ప్రభా ఈ దినమంతా ఈ గడిచిన కాలమంతా తండ్రి ప్రభు అని కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభావాన్ని కంటి పాప కాచి కాపాడి తండ్రి ఈ యొక్క దినం కుడానికి నూతనమైన కృప మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రాత్రికాల సమయం అందులో సన్నిధిలో తండ్రి మమ్మల్ని మీకు ఎంతగానో వందనాలు పాటల ద్వారా మీరు మహిమొందండి వాక్యం ద్వారా మీ స్వరం మాట్లాడండి మా ప్రతి ప్రార్థన నాయన మీరు అంగీకరించి ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్న దేవుడు తండ్రి మా మధ్యలో మీరున్నండి నాయన ఈ జరిగే ఆరాధన అంతట్లో తండ్రి మీరే ఆధిపత్యం చెలాయించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ ja ja prabhami da aa radana iswara gana aa radana ke praradana aa radana iswara radana aa radana praradana prema mayura mahona tura pujinche ta naye suraja seva mayura mahona tura pujinche ta naye suraja asu aradana Would have answered too many functions. What do your Jaeratuda voice or your Dish imply?" 場合,有 Varumano, amegh, ufa, hawaiii Ihratain aye sura ja alfa ho mega aadisam duḍa rani unma aye sura ja aradhana isu aradhana aradhana nike ఆరాధనా ప్రైజ్ అడుచున్నా ఎన్ని తెలిసినా ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకేసి ఉంటిని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా నిపలే నిణము నిదయలే నిలను ఎపలే నిదయలే నిణము నేను హింఛలను ఎసయా ఎపణాకు చుండలయా ేషయ్యా నిపణా కుచాయ్యా ని కృపలే నిదేనుండలయే నిక్షణము నిదయలే ని క్షణము నేను హించలేను ఎయ్యా ఏ శయ్యా ని కృపణాచాయ్యా నీ కృపలేనిదేనుండలేనయా మహిమను విడచి మహిళకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మహిమను విడచి మహిళకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహిమలు మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృపా మహిమలు మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప ఏసయ్యా నిపనా కుచాలయ్యా ని కృపలే నిదేనుందలేనయ్యా ని కృపలే ని క్షణము నిదయలే ని క్షణము నేను హింఛలేను ఏసయ్యా నీ కృపలే ని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను వేసయ్యా ఈసీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదేనుండలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందిం పచేసి ఆనంద తైలముతూ అభిషేకించావు అగ్నిల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందిం పచేసి ఆనంద తైలముతో అభిషేకించావు శతీరా ఆరాధన చేసే అదృష్టమి చింది కృపా ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమి చింది కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనుందలేనయ్యా యేసయ్య నీ కృప నాకు చాలయ్య నీ కృపనే నిదే నందలేనయ నీ కృపలే నిక్షయము నీ దయలే నిక్షయము నేను హించలేను యేసయ్య నీ కృపలే నిక్షయము నీ దయలే నిక్షయము నేను హింఛలేను ఏసయ్యా నీ కృప నా కుచేనుండలేనయ్యా అదలి థ్యాంక్ యూ నా హృదయము వింతగా మరిను నా హృదయము వింతగా మరిను హృదయము వింతగా మరిను నలు ఏసువచీ నందునా నలుచీ నందునా సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధాన మే సంతోష మే జపనాశక్యమంతం సంతోషం నాశక్యమంతోషం తిరువాడే నో నా తిరువాడే నో నా తిరువాడే నో నా ముఠి నమ్ునా <San> ు ముఠీనందు సంతోష మే సమాధాన మే సంతోష మే సమాదానే సంతోష సంతోషం చెప్పనాశక్యమ సంతోషం सतोषमू नीकू कावलना सतोषमू नीकू कावलना सतोषमू नीकू कावलना नेरमू नीड़े सुतोष मे समाधान मे సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధాన మే చెనాశక్యమ సంతోషం చెప నాశక్యమ సంతోషం సత్య సత్య సమాధానం నీకు కావలినా నేడయేసు దాకూరము నేడయేసు దాకూరము సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధాన మే సంతోష మే చెప్ప మైనా సంతోషం చెప్ప సంతోషం నిత్య జీవము నీకు కావలినా నిత్య జీవము నీకు కావలినా నిత్య జీవము నీకు కావలినా నిత్యుడే సును निुड़े सुनुदुरू सतोष मे समन मे सतोष मे समन मे सतोष मे చెప్పమైన సంతోషం మోక్ష భాగ్యము నీకు కావలినా మోక్ష భాగ్యము నీకు కావలినా మోక్ష భాగ్యము నీకు కావలినా మోక్ష రాజు ను మోక్ష రాజు ధాకూరూ సంతోష మే సమాధన్ సంతోష సమాధాన మే సంతోష మే సమాధానం చనాశక్యమ సంతోషం చెప్పక్యమైన సంతోషం యేసు క్రిస్తును నేడే చేసుక్రీస్తును నేడే చేసు క్రిస్తును నేడే చేశించు నీ ఎల్లా ప్రవేశించు నీయుల్లా మందు సంతోష సంతోషమే సమాధాన మే సంతోష మే సంతోషం japana shakyamaina santosham na hridayamo vintagmarinu na hridayamo vintagmarinu na hridayamo vintagmarinu nalo yesu achinandula లోచి నందునా సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధాన మే సంతోష మే సమాధాన మే చెప్ అన్న అందరికి ప్రైజ్ లాడ్ సిస్టర్స్ ప్రాధాన్యం చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాము స్తోత్రం ప్రభా నాయనభ నీ పాములకు వెళ్ళా స్తోత్రాలు దేవా ప్రభా ఈ రోజు చూడకుండా ఎంతో మరణించారు మా ప్రభ కానీ మొన్న సజీలకలోంచి దేవ వాక్యంలో మమ్మల్ని జీవించిన చేసిన బట్టి నీకు వంద స్తోత్రాలు దేవా దేవాయస్మణి దాసుల వల్ల జీవించమ ప్రభా జీవించిన దేవాయస్మాప్రభ ప్రతి ఒక్కరి దేవాయస్ మా అనుకరించే భాగ్యం మీకు ప్రాయించండి మా ప్రభావం మేము నార్చుకుని దేవాయస్మని ఇలాగ జీవించలే సాయం చేయండి మా ప్రభా వాక్యం చెప్చండగా దేవాయస్మ నా నోటిని బూరగా మార్చండి మా ప్రభా ప్రతి ఒక్కరికి దేవాయస్మ అనుగ్రహించి సాయం చేయండి మా ప్రభా విని దాన్ని సాయం చేస్తారని త్వరగా రాబోతు నేస్ క్రీస్ పేడ వేడి కూర్చున్నాను వినిపిస్తుంది అన్న మంచిగా ఓకే అన్న ఏ స్కేలు ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఈ రోజు మనకు అంశభావం వచ్చి నూతన స్వభావము మనం నూతనంగా ఏ విధంగా మనం జీవితంలో ఉండాలి నూతనంగా మన హృదయం ఎలా ద్వారా మనకు ప్రతి ఒక్క విధమైన నుంచి మనము నూతన స్వభావం కలిగి ఉండాలి ఎవ్రీడే మన హృదయం ను ఉండాలి ఎటువంటి పాపం లేకుండా ఎటువంటి పాప జీవితంలో మనం ఉన్నాను ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడు మనకు ఏంటంటే మన ఇంట్లో ఏదైనా ఒకవేళ మనకు కావాలనుకుంటే ఒకవేళ పెయింట్ వేయాలనుకుంటే కొత్త పెయింట్ వేస్తే ఎట్లుంటుంది ఇల్లు మంచిగా ఉంటుంది సో మన హృదయం కూడా ఎవ్రీడే కూడా ప్రతి ఒక్క పాపం నుంచి మనం విముక్తి పొందాలి నూతన స్వభావంగా మనము మారాలి ఎవ్రీడే మనం నూతన స్వభావం మారాలంటే మనము దేవుని అందు నిలిచి ఉండాలి దేవుని అంది నిలిచిండి దేవుని లెక్క మనము నడుస్తుండాలి అప్పుడు మన నూతన స్వభావం అనేది మనము వెళుతుంటాం ఇక్కడ చూస్తే ఏ స్కేల్ ముప్పై ఆరు ఇరవై చూస్తే నూతన హృదయమును హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండె మీరు తీసివేసి మాంస మీకు ఇచ్చేదను ఏమంటుంది ఇక్కడ నూతన హృదయం మనకు దేవుడిస్తా అంటుండే నూతన స్వభావము స్వభావం అంటే ఇన్ ద ఆఫ్ మనకి ఏంటంటున్నాడు ఏ న్యూ హార్ట్ ఆల్సో విల్ ఐ గివ్ యూ అండ్ న్యూ స్పిరిట్ విల్ ఐ పుట్ విత్ఇన్ యూ అండ్ ఐ విల్ టేక్ అవే ద స్ట్రాని stony heart out of your flesh and i will give you an heart of flesh anmadha aithe raati gunam deesvesi manalo em chestundo maamsam gundai isthunnaru aa nūtana swabhamlo manamu ee reetiga vadam jeevincha ee rojulu etlunnayi manaki chaala <laughs> kashtataranga unnai roju day to day life lo manamu jeevisthunte aa rojulu gadavalanante manaki chaala kashtataranga unnai ikkada chustunte fsc patrika fsc lekhrasana patrika r ఐదో అధ్యాయము పదిహేనో వచ్చినాం దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనేక సద్వినియోగం చేసుకోనొచ్చు మనం ఏం చేయాలి ఈ రోజులలో దినములు చాలా చెడ్డవి ఉన్నాయి మనం ఎవరికైనా మెయిల్ చేస్తా అంటే వారు మనకు కీడీ ఈ రోజులలో అలాంటి స్వభావం కలిగిన వారు మనం మన లొకాలిటీలో మన స్ట్రీట్ లో ఉన్నారు సో మనం ఏంటంటే మనం యేసు ప్రభుని చూసి ఆయన పోలి నడుచుకునే విధంగా మనము ప్రతి ఒక్కరికి ఉపకారం చేయాలని మనము ఆశిస్తుంటాం ప్రతి ఒక్కరిని మనము దాసులుగా ఉంటున్నాం కాని వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు దినములు చెడ్డవి గనక మనకు మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి దినములు చాలా చెడ్డ ఉన్నాయి ఈరోజు దినములు చూస్తే చాలా చెడ్డగా మనము ఉన్నాము ప్రతి ఒక్కరికి మనకు ఎవ్రీ టైం మనము హెల్ప్ చేస్తుంటాం హెల్ప్ చేసే గుణం ఉన్న వాళ్ళు మనకు ఈ రోజులలో హెల్ప్ చేస్తున్నారు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళు చెడ్డగా ఉన్నాయి దినములు చెడ్డవి ఉన్నాయి వాళ్ళు కూడా చెడ్డతనంలో వాళ్ళు జీవిస్తారు కాబట్టి మనకు పుల్టా మనకు చెడుతనం వాళ్ళు ఇస్తున్నారు మనం ఏంటంటే సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి ఇలా సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి నూతన స్వభావంతో మనము నిలబడాలంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వాళ్ళ యొక్క జాగ్రత్తగా చూసుకున్నది మనం ఏం చేస్తామో అజ్ఞానుల వల్ల ఉండొద్దు అనే ఒక బైబుల్ అనేక కట్టడాలు గాయకొని జ్ఞానం చేత నింపబడి ప్రతి ఒక్కటి వివేచనవరం చేత మనము ముందుకు సాగాలి అటువంటి వివేచనవరం ఉంటే మనకు ఏ ఆపద సంభవించినను మనకు గ్రహిస్తాం అనమాట ఏ ఆపద సంభవించినను యేస్రభు వాళ్ళే మాట్లాడి మనం అక్కడి నుంచి మనము వెళ్ళిపోతాము యేసు వారు పరిచయం శాస్త్రులు ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు వేసిరు మూడు రోజులు నువ్వు ఎట్లా కడతావు అని అడిగారు దేవాలయాన్ని అని కడతా చెప్పిండు అండ్ ఆల్సో సబ్బాతి దినం అంటే సండే టైమ్లా ఆయన ఏం చేసిండు అక్కడొక స్త్రీ ఉంటే స్త్రీని స్వస్థపరిచిండు అనమాట స్వస్థపరిస్తే నువ్వు ఆ రోజు నువ్వు ఎందుకట్లా స్వస్థపరిచినవు అని అక్కడ వాళ్ళందరూ అడిగిరు అడిగితే నువ్వు ఆవుకి కానీ ఏదైనా పశువులకి నువ్వు ఆహారం ఇస్తే దాహం అయితే దాహం ఇయ్యవాన్ని అక్కడ ప్రశ్నించాడు ప్రశ్నించినప్పుడు వాళ్ళందరూ వాళ్ళందరూ నోరు మూసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు సంపాధి దినం అంటే ఆదివారం రోజున సో ఇక్కడ కూడా మనము అవివేకులయి ఉండకూడదు వివేక వివేచనవరంతో తోటి మనము గ్రహించాలి ఎప్పుడు ఏం జరుగుతుంది మనకి ఎప్పుడు ఏ విధంగా మనము గ్రహించాలి ఏ విధంగా బిహేవ్ చేయాలి అజ్ఞానం వాళ్ళే కాక దేవుడు ఏసు ప్రభు అజ్ఞానుల వలె ఉన్నమా మనము దేవుని యొక్క బైబుల్ ఆయన యొక్క కట్టడం గ్రహకొని మనం జీవిస్తుంటే జ్ఞానం ఆయననే ఇస్తాడు అవివేచనవరం ఆయననే ఇస్తాడు ఆయనకు సమస్తము సాధ్యం ఈరోజు నీ పట్ల ఏది జరిగినానో ఆయనకు సమస్తము సాధ్యము అజ్ఞానం వలె ఉంటున్నాము అజ్ఞానం వల్ల ఉంటే మనకేం చేస్తారు వాళ్ళు చెడు చేసి దొరుకుతారు అయితే మనం ఏం చేయాలి జ్ఞానం మనము ఉండాలి జ్ఞానుల వలన నడుచుకున్నట్లు జాగ్రత్తగా మనం జ్ఞానం మనం ఎప్పుడు తెలుస్తాము అనేక త్రోవలను ఆయన మార్గంలో మనం నడుచుకుంటే మనము జ్ఞానలో మని తెలుస్తుంది సమయానుసారంగా ఉంటే మనము జ్ఞానలో మని ఇప్పుడు మనకు వాక్యం మనం వేరే పనిలో నిమగ్నం మనం వాక్యము వినలేము అయితే జ్ఞానల వలె ఉండాలంటే ఏం చేయాలి మనము వాక్యం ని మనము ఈ రోజు ధ్యానించాలి ఎవ్రీడే లైఫ్ లో మనము ఎవ్రీడే ఎవ్రీ టైం మనము వాక్యం చేత పెంపొందింపబడాలి వాక్యం చేత బలపడాలి ప్రతి ఒక్క వాక్యం మన కొరకే ఇచ్చిండు దేవుడు ఈ రోజు ప్రతి ఒక్క వాగ్దానం మన కొరకే ఇచ్చిండు ప్రతి మనం చదివి దాన్ని అనుసరించి మనము ముందుకు సాగాలి అజ్ఞాన ఉండొద్దు మనకి ఇక్కడ ఏం చెప్తుండే ఇంకొక వచనం చూస్తే సెవెంటీన్త్ లో ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడు అవి ఏమంటాడు వివేక్ వివేక్ నిమిత్తం మీరు అవివేకులు కాక అవివేకుల వాళ్ళే మనం ఉన్నామా అవివేకుల వాళ్ళే మనము జీవిస్తున్నామా ఈరోజు మనం మనం చెక్ చేసుకుందాం అవివేకుల వాళ్ళే ఉన్నామా ఏ సందర్భంలో ఏ ఏ సందర్భంలో ఎక్కడ వెళ్ళాలి ఏ సందర్భంలో మనము ఆయనను సేవించాలి ఏ సందర్భంలో లివాలి ఏ సందర్భంలో మనము ఆయనను సేవ చేయాలి ఏ సందర్భంలో ఆయనను స్పించాలి ఏ సందర్భంలో ఆయనను ప్రార్థించాలి ఏ సందర్భంలో మనం ఆయన ఎందు నిలిచి ఉండాలి ఎవ్రీ టైం మనం ఆయన ఎందు నిలిచి మనకు ఎటువంటిది ఆయనను నూతన సృష్టితో నూతన స్వభావం మనం ఎవ్రీ డే టు లైఫ్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నూతనంగా మనం ఫ్రెష్గా ఉన్నట్టు మనము ఉంటాం అనమాట ఉంటే ఆయన ఎందు ఎల్లప్పుడూ ఆనందించుకుంటున్నాం ఆయన ఎందు ఎల్లప్పుడూ మనం ఆనందించాలి ఆనందించి ఇస్తే మనకు మంచిగా కానీ మనం ఏంటంటే చె చెడ్డమైపోయి మనం తెలియ తక్కువ వారి వల్లే ఉన్నాం అవివేకుల వల్లే మనం జీవించకూడదు ఆయన ఎందు మనకు ఉన్నాడు కాబట్టి మనము వివేచన వలంతో ప్రతి ఒక్కటి వివేచించి జ్ఞానంతో జీవిస్తే అప్పుడు ప్రభు చెంత మనము ఉన్నట్టు అని చెప్తున్నాం మరియు మద్యంతో మత్తులై ఉండకూడీ ఇప్పుడు ఈ రోజులలో ఏం చేస్తారు మద్యం తాగి మత్తులై ఉండి వాళ్ళని వీళ్ళను కొడుతురు ప్రతి ఒక్కరు మా ఇంటి దగ్గర ఈరోజు ఈరోజు మార్నింగ్ నేను విన్న ఒక వార్త ఏంటంటే ఆయన థర్టీ ఫస్ట్ నైట్ ఫస్ట్ తాగిండు తాగి వాళ్ళ ట్యాంకి ట్యాంకీలే వడిపోయినాడు తాగి తాగి ట్యాంక్లో వడిపోయినందుకు ఎవరు చూడలేదు చూస్తే మార్నింగ్ చూసే వరకు ఈ రోజు మార్నింగ్ చూసే వరకు సిక్స్ టు సెవెన్ నీళ్లు తీని చూసే వరకు వాళ్ళు చనిపోయి ఉన్నాడు ఉబ్బిపోయిండు సో అటువంటి విధానం మత్తులే ఉన్నారు మత్తు తాగి దిగినంత మత్తు తాగుతారు ఈ రోజు తాగి అక్కడ వడిపోయారు అప్పుడు నువ్వు దేవుళ్ళు ఎలా జీవిస్తున్నావు నువ్వు దేవుళ్ళు ఎలా మనము ముందుకు సాగాలని మనం మనం పరీక్షించుకుందాం మత్తులై ఉండొద్దు మనం ఎవ్రీ టైం మత్తులై ఉండి మనం ఇట్లా ప్రాణం నష్టం చేసుకునే విధంగా మనము వేగిరపడుతున్నాం మత్తుల ఉన్నారనుకో మత్తు చేత ఎంతో మంది నష్టపోతున్నారు మత్తు చేత కుట్లాటలు అయితే మత్తుల వల్ల ఇంకెన్నో అనర్ధాలైతాయి భార్యను కొట్టడము పిల్లల్ని కొట్టడము తల్లిని కొట్టడం ప్రతి ఒక్కటి అనార్థాలు అయితాయి మత్తులయ్యి మనము ఎవ్రీ టైమ్ ఉండకూడదు మత్తులు కాక ఏమంటాడు ఇక్కడ మత్తులై ఉండకూడ చాలా మంది ఈ రోజులలో చూస్తే ఈవెన్ ఈవెన్ వాళ్ళు థర్టీ ఫస్ట్ నైట్ వెళ్ళినా కూడా ప్రతి తాగి బండి నడిపిస్తారు ప్రతి తాగి దందనాలు ఆడుతారు ప్రతి తాగి ఆయన తిరిగని బిడ్డ లెక్క ఉంటారు ఆయన తెలుసు ఏసు ప్రభు తెలుసు తాగకుండా అని చెప్పినా కూడా ఈవెన్ రెవెరెండ్ కార్ నుంచి పాస్టర్ కార్ నుంచి వాళ్ళు తాగుతారంటే నేను నమ్మలేకపోతున్నా అటువంటి విధానంలో ఇక్కడ జీవిస్తున్నావు అదంటే గర్వ కారణము నేను ఈ రోజు ఇట్లా తాయినా ఇంత ఖర్చు పెట్టినని వాళ్ళు చెప్పుకుంటారు కానీ అదంతా దేవుని అందు జీరో దేవుని అందు లేకపోతే నువ్వు జీరో మత్తులై మనము ఉండకూడదు దానిలో దుర్వ్యాపారం కలదు దుర్వ్య అయితే ఆత్మ పూర్ణులై మనం ఏం దాంట్లో దుర్వ్యాపారం అంటే ప్రతి ఒక్కటి దుర్వ్యాపారం ఆత్మ పూర్ణులై ఉండడు మనం ఆత్మ పూర్ణ చేత మనము ముందుకు సాగాలి ఒకరినొకడు కీర్తనతోను సంగీతంతోను ఆత్మ పాటలతో హెచ్చరించచ్చు మీ హృదయంలో ప ప్రభువును గూర్చి పాడుచు మనం ఏం చేయాలంటే దేవుణ్లో ఆనందంగా ఉండాలంటే ఒకరినొక్కడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ పాటలతో హెచ్చరించచ్చు ఇదే నూతన స్వభావం మనం ఒక్కడినొక్క కీర్తనలతో పాడాలి కీర్తనలు పాడాలి యేసు ప్రభు గురించి కీర్తనలు పాడాలి తోను సంగీతం కొట్టాలి వాయిద్యాలు వాయించాలి ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు ఆత్మ సంబంధమైన పాటలు ఈరోజు మనకు పరిశుద్ధరావు వద్దరు పాడి పాడిన పాట పాడి ఇప్పుడు పాడిండు అది మంచి చాలా పాత పాట ఆ అటువంటి పాటలతో మనము మనము హెచ్చరించుకోవాలి మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మనం ప్రభుని గురించి మనం హృదయంలో ఏం చేయాలి పాడాలి కీర్తించాలి మన ప్రభు అయిన ఈసుకి క్రీస్తు పేరిట సమస్యను గురించి తండ్రి అయిన దేవునికి వెళ్ళప్పుడు కృతజ్ఞతలు చెల్లించవచ్చు మన తండ్రికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి నూతన స్వభావంతో ఉండాలంటే ప్రతి టైంలో దేవునికి వందనాలు చెప్పాలి దేవునికి ఎవ్రీ టైం వందనాలు చెప్తుంటే దేవుడు మనల్ని సరైన త్రోవలో సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంటాడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి నూతన స్వభావం అంటే ఇలా కలుగుతుంది నువ్వు కొత్త బట్టలు వేసుకుంటేనే కాదు ఈరోజు కొత్త బట్టలు వేసుకొని చర్చికి పోయి కొత్త షూస్ వేసుకొని అన్ని వేసుకొని నువ్వు వెళితే అది నూతన స్వభావం కాదు నీ హృదయం ఎట్లా ఉంది చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయం ఎంత అంధకారంలో జీవిస్తుంది ఆ హృదయం ఎప్పుడు కడతో నువ్వు డే టు డే లైఫ్ లో మనం ఎవ్రీ టైమ్ మనం బట్టలు ఉత్తుకుంటాము ప్రతి ఒక్కటి ఏదైనా మైలైన మనము ఉతుకుంటూ వేసుకుంటున్నాం ఇస్త్రీ వేసుకొని మంచిగా పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్తున్నాం సో మనం ఎవ్రీ టైమ్ అట్లా వేసుకుంటున్నాం కానీ మన లోపల హృదయంలో ఎంత అంధకారంలో ఉంది ఎంత హృదయం అంధకారంతో జీవిస్తుంది ఎటువంటి క్రియల చేత అది జీవిస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇంకొక వచనంలో క్రీస్తునందుల భయంతో ఒక్క లోబడి ఉండడు క్రీస్తునంది భయంతో ఏసుప్రభు మన అధిపతి అయి ఉన్నాడు ఈరోజు నీ గృహంకి ప్రతి ఒక్కరి గృహంకి ఈరోజు ఏసుప్రభు నీకు అధిపతి అయి ఉన్నాడు ఆ యేసు ప్రభు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఏం చెయ్యాలి లోబడి ఉండాలి ఈ రోజుల లోబడిట అంటే సర్వసాధారణం అయిపోయింది లోబడి ఉండుటకు ఎవ్వరు కూడా చిన్నపిల్లలు కూడా లోబడతలేరు ఎవరు పెద్దవాళ్ళు పని చెప్తే చిన్నపిల్లలు అసలేంటది నేను చెయ్యను తర్వాత చేస్తా అంటారు కానీ వాళ్ళకు అన్నీ కావాలి వాళ్ళకేం కావాలి ప్రతి స్టైలిష్ ఉండాలి కటింగ్ స్టైలిష్ కావాలి వాళ్ళ హెయిర్ స్టైల్ కావాలి షూస్ కావాలి సాక్స్ కావాలి ప్రతి బెల్ట్ అన్ని కావాలి కానీ వాళ్ళు చెప్పిన పని వాళ్ళైతే వింటలేరు దేవునిలో నూతన స్వాభావం ఉండాలంటే ప్రతి ఒక్క దాంట్లో మనము చెక్ చేసుకోవాలి ప్రతి నువ్వు పిల్లగాని ఎట్లా పెంచుతున్నావు దేవుని దయాందన మనుషుల దయాందన ప్రతి పెంచుతున్నావా లేదా నువ్వు నువ్వు చెక్ చేసుకో పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఎక్కువ అల్సి గుడి ఎక్కువ ప్రేమ వాడు ఏం చేస్తాడు వాడు వికటంగా మారుతాడు ఎక్కువ కూడా ప్రేమ చేయదు ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేయాలి ఆయనకు ప్రతి మనము కలిగించాలి కానీ వాడిది వాడు సంపాదించుకునే విధంగా వాడు చేయుటకు మనము ప్రయత్నించాలి ఎవరి టైం మనము ఎక్కడ వెళ్ళినా కూడా క్రీస్తునందరు భయంతో ఒకరినొకడు లోబడి ఉండేవి ఈ రోజు కొత్త సృష్టి అయింది అంటే జనవరి అయింది అనమాట కొత్త సృష్టి అయింది ప్రతి ఒక్కటి ఉంది కానీ నీ హృదయంలో ఎప్పుడు కొత్త సృష్టి అవుతుంది నువ్వు సిల్వ వే సిల్వ క్రీస్తుని ఎప్పుడు నువ్వు వెంబడిస్తావు అని ఇక్కడ అడుగుతుండవు ప్రతి ఒక్కటి కూడా కొత్త సృష్టి అయింది కానీ నువ్వు సున్నతి పొందుట ఎందు లేదు నువ్వు సున్నతి పొందుతున్నావా ఆయన ఎందుకు జీవించడానికి నువ్వు ఉన్నావు ఆయన యొక్క రక్షణ నువ్వు ఈ రోజు ఉన్నావా అంటే రక్షణ ఎక్కడుంది అనే రక్షణ లాంగ్ ఉందా దగ్గరుందా సున్న చేసుకుంటున్నావా నువ్వు ఎవ్రీడే లైఫ్ లో నువ్వు సున్నర్ చేసుకొని ఎవ్రీడే నీ పాపాలు ఒప్పుకొని ఇంకా ముందుకెళ్తున్నావా ఎటువంటి తప్పు చేయకుండా దేవుని నిలకడగా ఉంటే మనం ప్రతి ఒక్క మనము శుద్ధపరచ పడతాం శుద్ధపరచబడి దేవుని అందు మనము జీవిస్తాం ఈ పద్ధతి చెప్పుడం నడుచుకునే వారికి అనగా దేవుని ఈశ్వరులకు సమాధానం ఉపయోగకాలక ఈ పద్ధతి యొక్క ఎవ్రీ టైం మనము సున్న చేసుకోవాలి మనం బాప్తిస్ట్ తీసుకున్నప్పుడు రక్షణ పొందినప్పుడే కాదు ఎవ్రీ టైం మనము ఎవ్రీ డే టు డే లైఫ్ లో మనం మనం పరీక్షించుకోవాలి నేను చేసింది కరెక్టా రాంగా నేను వీళ్ళని తిట్టింది కరెక్టా రాంగ్ నేను వీరి కొరకు నేను జీవిస్తున్నా వీళ్ళు నా కొరకు జీవిస్తారా లేదా వీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు వారి వారి కొరకే స్వార్థ పరులయి ఉన్నారు ఈరోజు స్వార్థపూర్వతమైన సేవ చేస్తారు స్వార్థపూరితమైన బోధ చెప్తున్నారు సో అది ఒకటి మనం కూడా పరీక్షించుకోవాలి పరీక్షించాలి కొరం తీ రాసిన పత్రిక ఉంది కదా మనం ప్రతి ఒక్క పరీక్షించుకోవాలి ప్రతి ఒక్క దాన్ని పరీక్షించుకొని ముందుకు సాగాలి సాగినప్పుడే అప్పుడు నీకు వివేచన వరం ప్రతి ఒక్కటి మనకి కలుగుతుంది అట్లా కలగకుండా ఏం చేస్తున్నాం అంటే మనము ఎవరీ లైఫ్ లో మన సుదీవం ఎవ్రీ టైమ్ దారి చేసుకుంటున్నాం దారి చేసుకునే అక్కడనే ఉంటున్నాం ఎన్నో పాపాలు చేసి పాప మూట మన వెనకాల ఉంటుంది ప్రతి ఒక్క పాపంకి ఒక్కొక్క బరువు బరువు పడుతుంటే నువ్వు స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేస్తున్నావు మనము గుర్తించుకుందాం గుర్తించుకుంటే ఆ పాపం మూట పెద్దగా పెద్దగా పెద్దగాయ్ నువ్వు మోయలేనంత బరువులోకి వస్తుంది వచ్చినప్పుడు అది నీకు మరణం పాపం పరిపక్వమ ఏమి మరణం కంటది మరణం నీకు ఇష్టమా ఈరోజు మరణ మరణించాలంటే ఇష్టమా నువ్వు మరణించకూడదు కదా నీ ఏజ్ చిన్నది ప్రతి ఒక్క దాంట్లో నువ్వు మంచిగా నీకు అంత టాలెంట్ ఉంది అన్ని అన్నీ వస్తాయి నీకు బైబుల్ మొత్తం తెలుసు నీకు ఈ వచనం ఆ వచనం అని మనం చెప్తాము అయినా కూడా మనము బుడిదలో పడిపోతున్నాం అయినా కూడా మనము పక్కకు తొలిగిపోతున్నాం ఏసీ అందలు ఉండలేము ఏసీ నూతన స్వభావం ఉండాలంటే ప్రతి ఒక్క దాంట్లో ఎవ్రీడే లైఫ్లో మనము మన యొక్క సిల్వర్ని ఎంబడి పెట్టుకొని మనము ఉపేక్షించుకొని మనము ముందుకు సాగాలి సిల్వర్ని ఎత్తుకొని నువ్వు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క నీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి ఆయన యొక్క సేవ చేస్తే ఎన్నో ఆటంకాలు ఎన్నో కష్టాలు వస్తాయి ఆయనను మనము భరించుకుంటా మనం వెళ్ళాలి ప్రతి దాంట్లో ఆయన సేవకు మనం సమర్పించుకున్నాం అనుకో ప్రతి ఒక్క దాంట్లో మనకి కష్టాలు వస్తాయి ప్రతి ఒక్క దాంట్లో మనకి ఇబ్బందులు వస్తాయి ప్రతి ఒక్క దాన్ని మనము సహించుకుంటూ వెళ్తుంటే అప్పుడు దేవుడు నీకు విజయం ఇస్తాడు అని ఎందుకు మనము దినములు చెడ్డవి రోజు దినములు చెడ్డగా ఉన్నాయి నివేసిన వరం కలిగి మనము మంచిగా జీవిస్తే ప్రతి ఒక్కటి దేవుడు నీకు చూసుకుంటాడు ఇంకొక చూస్తే ఇంకొక వచనం చూస్తే రెండో తిమోతి రెండో తిమోతి మూడో అధ్యాయం ఒకటో వచనం క్రీసు వేసినందున జీవములు గుర్చిన వాగ్దానం బట్టి దేవుని చెప్తామన్న క్రీసి అపోసరైన పాలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకున్నాము చూస్తాడు ఇప్పుడు ఈ రోజులో ఏముంది ఇది దినాలు దేవుడు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు రెండవ రాకడం ఈ రక్షణ నీవు పాడుకోవాలి రక్షణ నువ్వు కాపాడుకోని తెలివి చేత మనం ఎట్లుండాలంటే పాము వాళ్ళ విభజన చేత పౌరం నిష్కపటంగా మనము జీవించాలి అప్పుడే కాని క్రత మనకు తెలుస్తుంది దేవుడు ఏం చెప్తుడు మనకి దేవుడు యొక్క ప్రవచన ఏం చెప్తుంది మనకి దేవుడు యొక్క తలంపులు ఏమున్నాయో ఆ తలంపులో జీవించాలి మనం ఆ తలంపులో జీవిస్తున్నప్పుడు మనకు ఉదయం అందు వస్తుంది ఆది మందు దేవుడు అది ఎందుకు దేవుడు వాక్యం ఉండేను వాక్యమే ఆ వెలుగై ఉండే అనమాట ఈ రోజు ఆ వెలుగు నీ హృదయంలోకి రావాలంటే నూతన స్వభావం రావాలంటే నీ పాతయ్య గతించే నువ్వు పాతయ్య మొత్తం మనము సిల్వేయబడాలి పాతయ్య అంతా చంపేయాలి పాత మొత్తం తీసివేయబడాలి ఈ కొత్త సృష్టి అయింది కొత్తగా నువ్వు జన్మించాలి యేసు నువ్వు కొత్తగా జన్మించినప్పుడే వాటిస్తం ద్వారా రక్షణ ద్వారా నువ్వు జన్మించినప్పుడు అప్పుడు నూతన స్వభావం అనేది నీ దాంట్లో వస్తుంది వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ప్రతి దేవుని ఎందు మనము చేయటకు అనుగ్రహించటకు మనకు స్వభావంలో మనము దేవుని అందుకు నిలిచిటకు మనకు వస్తుంది అనమాట దినములు చెడ్డవైపోతున్నాయి రోజు డే టు డే లైఫ్ లో స్వార్థం ఎక్కువ పెరిగిపోయింది స్వార్థము ధనలాభము ప్రతి ఆప్యాయత లేదు ఏం లేదు ప్రతి ఒక్క వాళ్ళు దృష్టిలైన కానీ వాళ్ళను సహించటకు నువ్వు దేవుడు నువ్వు సిల్వ ఎత్తుకొని నడిచినవనుకో దేవుని కొరకు జీవించిన అనుకో ప్రతి నీకు ఇస్తాడు దేవుడు దే అపాయకరమైన కాలం వచ్చిందని తెలుసుకున్నాం మనం ఏం చేయాలి దేవుణ్ణా ఉంటే మనం ఏం చేస్తాం అపాయమైన కాలం వచ్చిందని మనము తెలుసుకుంటాం ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు మనుషులు స్వార్థ స్వార్థంతో జీవిస్తున్నారు ఏ మనుషుడైనా ఈరోజు స్వార్థం ఎక్కువ నాది నాది నేనే నేనే అని ఇక్కడ చెప్తున్నారు ఇంకా నేను ఒకసారి చూసిన నేనే దేవుణ్ణి నేనే జీజస్ అని చైనాలో పైన వచ్చిండు నేనే జీజస్ చైనా లా అమెరికా లా పది మంది పదిహేను మంది దాకా వచ్చిరు ఓవరాల్ వరల్డ్ నేనే యేసు ప్రభుని నేనే మిమ్మల్ని రక్షిస్తా వాళ్ళు వచ్చిరు సో అది ఎంతవరకు న్యాయం కాదది యేసుప్రభు తిరిగి వచ్చిండని సెకండ్ కమ్మింగ్ అని వాళ్ళు చెప్తున్నారు సెకండ్ కమ్మింగ్ అని చెప్పి వాళ్ళతో ఏదేదో చేపిస్తున్నారు వాళ్ళు నేనే జీజస్ ఆయన ఫాలోవర్స్ కొన్ని మిలియన్స్ ఉన్నారు వాళ్ళ ఫాలోవర్స్ కొన్ని మిలియన్స్ ఉన్నారు ఇంకా వాళ్ళ అబద్ధ ప్రవక్తల ద్వారా అక్కడ వాళ్ళను చెడపట్టుకొని పోయారు లక్ష నలభై నాలుగు వేల మందిలో నువ్వు ఎప్పుడు ఉంటావు ఇక అక్కడ పట్టుకొని పోతే అబద్ధ బోధల్లో నువ్వు వెళ్ళిపోయినావు అనుకో లక్ష నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు నువ్వు ఉంటావు ఆ ఉన్నప్పుడే కదా నువ్వు సీన్ కదా దేవుని యొక్క రాజ్యమునకు అర్హుడవు అటువంటి దాంట్లో మనము ఉండబడాలి ఈరోజు ఉండాలంటే పచ్చటి మనము కనుక్కోవాలి నూతన స్వభావంతో నూతన సృష్టితోటి మనము జీవించాలి ఎవ్రీడే లైఫ్ లో మనము ఎవ్రీడే మనం వెళ్తుంటే ప్రతి ఒక్క పాపంను మనము కడుక్కొని ఆయన అందు మనకు ఇచ్చిండు మనకు బల్లా కార్యక్రమం ఇచ్చిండు ఆయన అందు మన పాపంలో ఒప్పుకోమని చెప్తాం మనం ఒప్పుకున్నప్పుడు నువ్వు పాపం చేసి ఎవరితో సమాధానం లేదనుకో అది పాపము అంగీకరించాడు దేవుడు ఇంకా పాపంలోనే ఉంటాడు ప్రతి ఒక్కరితోటి సమాధానం అయి ఉండాలి మనం ప్రతి ఒక్కరిని మనము క్షమించాలి క్షమించే రీతిగా మనము జీవించాలి యేసు ప్రభు ప్రేమ చేసిండు ఆయన ఫస్ట్ ఆయన మనల్ని ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమిస్తున్నాం ఫస్ట్ ఆయననే కదా మనం ప్రేమించిండు తర్వాత మనము ప్రేమిస్తున్నాం సో ఈ రోజు దేవుడు నీ కొరకు ప్రేమ రూపీ ఉన్నాడు క్షమాపణ గుణం ఉన్నాడు ఆయనను పోలి మనము నడుచుకోవాలి నూతన స్వభావం అంటే ఆయనలాగా మనము ఉండాలి ఆయన లెక్క మనము చూడాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తే ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకం లాడు వారు ఇక్కడ ఎట్లున్నారంటే సెల్ఫ్లెస్ సెల్ఫిష్గా ఉన్నారు మనుషులు నేను నేను అనే ధనంతో వాళ్ళు ధనాపేక్షులు అయినారు నాకు ఎక్కువ డబ్బు ఉంటే ఎవడుంటే వాడు వాడు చెప్పిన మాట ఈరోజు వింటురు బింకమ్లాడు వారు అక్కడిక్కడ మాటలు చెప్పేవాళ్ళు అహంకారులు ఒక్కొక్కరికి డబ్బు ఉంటే అహంకారంగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో జీవిస్తారు నేనే నేనే అని వాళ్ళు జీవిస్తున్నారు దూషకులు ప్రతి ఒక్కరిని తిట్టి వాళ్ళు దూషకు జీవిస్తున్నారు తల్లిదండ్రులు అవిదేల కృతజ్ఞత లేని వారు అపవిత్రులు తల్లిదండ్రులకు అవిధేయులుగా లేరాలు కృతజ్ఞత లేని వాళ్ళు అపవిత్రులుగా ఉన్నారు అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రులు క్రూరులు సజ్జన ద్వేషులు అంటే న్యాచురల్ ఎఫెక్షన్ ఉండదు అనమాట వాళ్ళు ఏం చేస్తుంటారు ఓ యాక్టింగ్ చేస్తుంటారు నీ ప్రేమించినట్టు నీకు యాక్టింగ్ చేస్తుంటారు ప్రేమ డంబంగా మారదు ఆ ఆయన ప్రేమ వాళ్ళు ఇక్కడ నీకు చూపిస్తురు ఇంకేం చేస్తారు అపవాదకులు జితేంద్రియులు డిస్ప్స్ ఆఫ్ దోజ సజ్జనులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఇక్కడేం చేస్తారంటే ద్రోహులు ప్రతి ద్రోహం చేసేవారు మూర్ఖులు గర్వాంధులు ఇవన్నీ మన దాంట్లో ఉన్నవనుకో నూతన స్వభావంలో మనము లేనట్టే ఇవన్నీ మనం తగ్గించుకొని జీవిస్తే ఆయన సృష్టికి మనకు విరుద్ధంగా లేనట్టు ఆయన సృష్టికి ఇప్పుడు ఏంటంటే చాలా మంది విరుద్ధంగా ఉన్నారు ఇవన్నీ ఉన్నాయనుకో గర్వము ప్రతి ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు అనురాగ రైతులు సజ్జన పీడ ధనాపేక్షలు బింకంలాడవారు దూషకులు అవిదేలు కృతజ్ఞత లేని వారు కృతజ్ఞత ఉన్నదా అపవిత్రులు కృతజ్ఞత ఎవరైనా ఏమైనా కృతజ్ఞత లేకుండా వాళ్ళు జీవిస్తుంటారు ఎవరైనా సహాయం చేస్తే వాళ్లకు కృతజ్ఞత అనేది ఉండదు చాలా మంది కృతజ్ఞత జీవితం అనేది ఉండదు మనకి చాలా మంది చేతిలో చూస్తున్నాం మనము కానీ కృతజ్ఞత జీవితము ఉండదు ఇక్కడ పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిన ఎందురు పైకి భక్తి గల వారి మనం జీవిస్తాం కానీ ఏం చేస్తున్నాం మనకు దానిని శక్తిని ఆశ్రయించే వారిన ఎందురు భక్తి లేనటి వారుగా మనము జీవిస్తున్నాం ఇటీవారికి విముట విముకుడవై ఉండుము పాపభరితులైన నానా విధమైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని చున్నాను మనం ఎల్లప్పుడూ పాపభరితమైన జీవితం మన దాంట్లో తీసివేయాలి నానా విధమైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుని చున్నాను సత్య విషయమై అనుభవ అనుభవం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్ళలో చొచ్చి వారిని ఇక్కడ ఎన్న ఎంబ్రే వారు మోషను ఎదిరించినట్లు వీరును చెడ్డ మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్లై సత్యంను ఎదిరించు వాళ్ళు ఎట్లా సత్యం మనం కూడా ఈరోజు అట్లా సత్యం ను ఎదిరిస్తున్నాం చెడ్డగా ఉన్నాయి మనము అవివేకులవై జీవించద్దు మనము వివేకులై జీవించాలి ఆయన యొక్క ప్రార్థనలో ఆయన యొక్క కట్టడలను గైకొని జీవిస్తే మనం ఏమంటాము ఆయన యొక్క ప్రతి మనకు తెలుస్తుంటది ప్రతి ఫ్యూచర్ డేస్ మొత్తం మనకు తెలుస్తుంటది అవివేకులై ఉండకుండా మనము సత్యంతో నీతితో మనకు ముందుకు సాగాలి ఇంకొక వచనం చూస్తే మనం నూతన స్వామి ఎలా కలుగుతుంది పరిశుద్ధాత్మ శక్తి చేత మనకు కలుత ఇదే తీతు తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనం నా యొద్ద నా యొద్ ఉన్నవారందరూ నీకు వందనం చెప్పున్నారు విశ్వాసం బట్టి మిమ్మల్ని ప్రేమించే వారికి మమ్మల్ని ప్రేమించే వారికి మా వందనం చెప్పు కృప మీకందరికీ తోడైండు కాక ఇక్కడ ఏమంటుండంటే మనము పరిశుద్ధాత్మ శక్తి చేత మనము జీవించాలి మనం ఎట్లుండాలి త్రీ ఫైవ్ ఫైవ్ వర్సెస్ చూడండి కదా మూడు పదిహే వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక మన కలకరం చొప్పుననే పునర్జన్మ సంబంధమై స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలో రక్షించండి ఏమంటే మనం ఎట్లా ఉండాలి నీతిని అనుసరించి చేసిన క్రియలలో మనం నీతిని అనుసరిస్తూ ఆయన క్రియలను మనలో చూపిస్తే పేదవారికి అన్నం పెట్టడము ఆయన యొక్క దిగంబరుడు ఈరోజు నీ దగ్గర ఆయనకు బట్టలిస్తే నువ్వు ఆయనను వేడుకున్నట్టు ఆయనను యేసు ప్రభుని నీకు ఇచ్చినట్టు అనమాట క్రియల మూలంగా నీ క్రియలు కూడా మనకు కావాలి తన కణికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమై స్నానము ద్వారా స్నానం ద్వారా అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒకడు నీ ఆశని అమ్మి నాతో తిరుగు అంటే వాడు ఏం చేసిండు తిరగలేదు అట్లా నా ప్రభా సేవించాలంటే ఏం చేయాలంటే పర్లోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలి ప్రభు అని అడిగినప్పుడు నీ ఆశని వదిలేసి నాతో తిరగమంటే అతను రాలేదు ఇక్కడ ఏంటంటే మనము రక్షణ అనుభవంలో మనము ఉండాలి ఎవ్రీ టైమ్ మనము రక్షణ అనుభవం ఒక నీటి మూలంగా మళ్ళా జన్మించడం అని చెప్పింది యేసుభు మూలంగా నువ్వు ఈ రోజు కొత్తగా జన్మించాలి నూతన స్వభావంతో జన్మించి నువ్వు బాప్తిష్టం తీసుకుంటే నువ్వు యేసు ప్రభు మహత్యకారం నీకు ఈరోజు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బాప్తి తీసుకుని ఆయన కట్టడలను ఆయన గాయకుంటే నువ్వు నువ్వు మంచిగా పరిశుద్ధ చేత నింపబడి ఆయన యొక్క అనేది మళ్ళా ప్రారంభిస్తాడు ఆయన మన కొరకు చనిపోయిండు మనల్ని ఈరోజు రక్షించిండు ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము ఆయన సేవ చేయనీకున్నాము ప్రాచీన జీవితం మొత్తం విడిచిపెట్టేసి మనం ఏం చేయాలి ప్రతి ఒక్కటి సియబడాలి ఇక్కడ చూస్తే ఇంకొక వచ్చినం చూస్తే రోమ రోమిలకు రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము ఆరో మనగా మనం ఇక్కడను పాపంలకు దాసులం కాకుండా పాప శరీరం నిర్ధ నిరకమినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడినని ఎరుగుదము ఆయన మన యొక్క ప్రాచీన స్వభావము మన యొక్క పాత స్వభావము సిల్వ వేయబడాలి ఆయన సిల్వలో కాచుని రక్తం ద్వారా మనకు ఈ రోజు పాప విమోచన ఇచ్చి నువ్వు నువ్వు నీ పాత జీవితం ను సిల్వ నువ్వు కొత్త జీవితం జీవిస్తే ఆయన సిల్వ ఎప్పుడు నడుస్తావు నువ్వు పాత జీవితంలో ఆయన సిల్వ వెతుకొని పదహారు ఇరవై నాలుగులా మత పదహారు ఇరవై నాలుగులా ఆయన సిల్వ వెతుకుని ఎప్పుడు నడుస్తున్నావు ఆ ఉపేక్షించుకొని నువ్వు నేను ఉపేక్షించుకొని ఆయన కొడుకు నూతన జీవము నూతన స్వభావం కలిగి నూతనంగా నువ్వు ఎప్పుడు వెళ్తావు ఇక్కడ అడుగుతుండే దేవుడు పాత మృతం చేయబడి సిల్వలో కాచండి రక్తం ద్వారా మృతం చేయబడి మనము కొత్త జీవితంలో వెళ్ళాలి సిల్వ వేయబడాలి ప్రతి ఒక్క జీవితం సిల్వ వేయబడి మన కొత్త జీవితంలో పునరుత్నంగా మనము జీవితము జీవించాలి నూతన స్వభావంతో మనము జీవించాలి నూతన స్వభావంతో జీవించాలంటే ఇట్లా ఎక్కడుందో ఎనిమిది తొమ్మిదిలా రోమిలకు రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని చూస్తే ఇక్కడ ఏమంటుండే దేవుడు ఆత్మస్వభావం కూడా కలిగి ఉండాలి దేవుని ఆత్మలో మీరు నివసించి ఉండేడు అలా మీరు ఆత్మస్వాభం గలవారే కాని శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనా క్రీస్తు ఆత్మ వాడైతే వాడు వాడు ఆయన వాడు కాడు అల్లడిగా ఇక్కడ ఏం చెప్తుండంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా దేవుని యొక్క ఆత్మ మనలో నివసించి ఉంటే ఆ ఆత్మ స్వభావం గలవారే శరీర స్వభావం గలవారు కాదు ఆత్మకి శరీరంకి చాలా తేడా ఉంది శరీరం ఈ రోజులో అయితే స్వభావం కలిగి ఎన్నో ఎన్నో చేస్తురు అని ఆత్మస్వభాం గలవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఆత్మస్వభాం గలవారై దేవుని చెప్పినట్టు మనం నడుచుకుంటే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు ఏముండాల మనకు ఈ రోజులలో క్రీస్తు ఆత్మ క్రీస్తు ఆత్మను మనము పెంపొందించుకోవాలి అప్పుడే కాని మనం నూతన స్వభావంతో ఆయన ముందుకు వెళుతాం క్రీస్తు స్వభావం అంటే నూతన ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి క్రీస్తు యొక్క పరిశుద్ధార్థ చెక్ చేత మనము మనము ముందుకు వెళ్తే ప్రతి ఒక్క వివేచన వరం ప్రతి మనకు వస్తుంది ఆయన ఆత్మలో ప్రతి ఒక్క మనకి ఇంకేమి ఉండాలి ఇక్కడ నూతన స్వభావం కావాలంటే ప్రార్థించే స్వభావం కూడా ఉండాలి యాకోబు ఐదు ఏడు చూస్తే ముంగించుకుందాం మనం చాలా టైం అయిపోతుంది సహోదరులారా ప్రభు అక్కడ వరకు ఓపిక కలిగి ఉండడి అంటే నీ ఓపిక కలిగి మనము ఉండాలి ప్రభు అక్కడ వచ్చే దినం ఉంది ఈరోజు సో ఈరోజు ఆన్ స్పాట్గా వచ్చిందనుకో మనం ఎవరము విడవబడతాము మనం ఎవరము ఈరోజు విడవబడతాము మనం ఎవరము ఇక్కడ ఉంటాము దేవుని తోటి మనము ఉంటాము సో ఇక్కడ ఏంటంటే ఆన్ స్పాట్ మనకు వస్తుంది ఇక్కడ చూడు వ్యవసాయకుడు తొలకరి వర్షం నా కడవరి వర్షం సమకుడు సమకుడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొన దాని కొరకు కనిపెట్టును కదా ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు రాక వరకు మనకు ఓపిక కలిగి ఉండాలి ప్రభువు రాకడ వరకు మన రక్షణ భాగ్యం మనము ముందుకు సాగించాలి ప్రభు రాకడ మనకు ఉండాలి ప్రభు యొక్క రాకడ మనకు వచ్చినప్పుడు ప్రతి మనము విడవబడతాం లక్ష నలభై నాలుగు వేలు మనము శిల్ వేయబడాలి ప్రతి ఒక్క మనము ముందుకు సాగాలి ఆయన కట్టడలను ఆయన గాయకొని నూతన స్వభావంతో మనము దేవుని పోలి నడుచుకోవాలి నవీన స్వభావం కలిగి ఉండాలి ఆత్మ స్వభావం కలిగి ఉండాలి సత్యంతో కూడిన స్వభావం నమ్మకమైన స్వభావం కలిగి ఉండాలి పార్ధించే స్వభావం కలిగి ఉండాలి మనము ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి ప్రతి మనకు ప్రాచీన జీవితము విడిచిపెట్టాలి శిల్ వేయబడాలి శిలో వేయబడి నూతన స్వభావంతో మనకు ముందుకు సాగాలి ప్రతి ఒక్కరు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించినాక చిన్న మాట ప్రారంభం చేసుకున్నాను స్తోత్రం ప్రభా నాయన హీ స్తోత్రాలు దేవ హభ ఇచ్చే వాక్యం బట్టి నీకు వందన స్తోత్రాలు దేవ లే బిడ్డ దేవ నీ అందరినీ పోలి నడుచుకోవడం లాగా సాధించండి మా ప్రభా నూతన స్వభావం పాత గతించడు మా ప్రభా కొత్త జీవితంలో వాళ్ళు అడుగు పెట్టి దేవా వాతావరణాన్ని గతించిపోయినా మా ప్రభా కొత్త దాంట్లో కొత్త సృష్టిలో వాళ్ళు ఉన్నటకు సాయం చేయండి మా ప్రభా మీకు ప్రేరేపణ కలిగి జీవించే భాగ్యం దాయచేయండి మా ప్రభా దీని మళ్ళీ చెడ్డేవి దాంట్లో వివేకం కలిగి మేము జీవించేలా అని ప్రతి ఒక్కరికి దేవ వివేకం దాచేయండి మా నీ అందుకు కలిగి ఉంటే వివేకము అది ఒకటి వస్తుంది వరం పత్తి కొట్టే వస్తుంది మా జ్ఞానం నాకు దయచేయండి మా ప్రభా దేవాయస్ మత్తుల కాక దేవాయస్ మత్తుల ఉండకుండా సాయం చేయండి మా ప్రభా చురుకుగా దేవా నీ కొడుకు పనిచేసే భాగ్యం దయచేస్తారని త్వరగా రాబోతున్న తీసుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి నీకెంతో నా తండ్రి ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని మీ కృప మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్నారు మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు అయినా మాకు మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తం వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా ఈ రాతి కాల సమయంలో మీ ప్రియులందరితో కలిసి అయినా నేను స్థుతించలాగన ఘనపరచేలాగనా మీకో స్వరం మేము వినలాగా ఇచ్చిన ఘనతను బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమాకే చెల్లిస్తున్నాయినా వాకిందులో మీరు మాతో మాట్లాడిన ప్రభావ ప్రతి దశలనైనా మిమ్మల్ని పోలిమీ నడుచుకోవాలా నూతన స్వభావం కలిగి పశుతి కలిగి మేము జీవించాలా అను అను ప్రయన నేను స్థుతించాల కృతజ్ఞతలు అర్పించుకుంటూ కీర్తలతో పద్యములతోనూ ప్రభు నేను గణపరిచి నీ నామని మయంపరచాలా ఆ రీతిగా అనేకలు మీరు చెంతమంది నడిపించాలా ప్రవ్వ అలాంటి సేవలు మీరు మమ్మల్ని అందరూ నడిపించడం ప్రాదిష్టమైన అపయోగకరమైన కాలువలు మేము ఉంటున్నాం బహుభయంకరమైన ఉంటున్నాం మా పిలుపు మా ఏర్పాటు మేము చేసుకోవాలా మరి జాగ్రత్త కూడా జీవించాలా పిలువబడిన ప్రతి ఒక్కరు ఏర్పరచబడిన ప్రతి ఒక్కరు ప్రభావ మీ నీతి శక్తిని ప్రకటించాల నీకులు మీ చెంత నడిపించాలా సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచైనా ఆ రీతి ప్రాధాన్యత జ్ఞాపనం చేస్తుంది ప్రభావ మనో మీ కృపలో మీరు జ్ఞాపం చేసుకోండి కలవరిశిలోనైనా మీరు పొందిన గాయలలో స్వచ్ఛత ఉంది ప్రవ్వా కాబట్టి నేను తల నుంచి అరికాలకు ప్రభావం సంపూర్ణ స్వస్థత దాని ప్రాధిష్టమైన ఆ తలనొప్పిని గద్దిస్తున్నాం స్వీకరిస్తున్నాము సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం స్వస్థపరచండి తల నుంచి అరికాలకు ప్రభావం మీ రక్తాన్ని ప్రోక్షిపచ్చమని ప్రాధిష్టమైన స్కానింగ్ లో నార్మల్ తీసుకురాన్ని హీలింగ్ దయచేయండి మీ స్వాస్థాన్ని బలపరచండి ప్రభావం తొలగించండి ప్రభావం సంపూర్ణత ప్రభావం మీద ఆధారపడి జీవించాలని సహాయపడమని ప్రధిష్టమైన మీ కృప వెంబడి కృపడి కనిపించండి కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి ప్రతి భయాన్ని కొట్టివేసి బలపరచండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రవ్వా నా తండ్రి భాస్కరమలకు మనవుడి గురించి ప్రార్థిస్తున్న సాత్వి గురించి ప్రార్థిష్టమైన అక్కడ నిమోనియాని ఏస్తు క్రీస్తున్నా గిస్తున్నా అక్కడ నిమోనియా ఏస్తున్నాను నీకు ఆజ్ఞాపిస్తున్నా బయటకు కూడా నీకు ఆజ్ఞపిస్తున్నా ఏ క్రీస్తున్నామను దయచేయండి ప్రతి అవయాలకు ప్రవ్వా అయినా ఈ సయ మీ వెలుగు ప్రకాశంప జీవన ప్రార్థిష్టం ప్రతి చీకటి శక్తి మీరు కాల్చివేస్తున్న ప్రతి అవయవంలో మీ జీవాన్ని ప్రకటించే ప్రకటిస్తున్నామైనా ఏసుకరిస్తున్నా జీవంతో నింపండి ప్రభావ ఎక్కడ చీకటి ఉందరింపష్టం అయినా స్వస్థపచ్చి ఆ కుటుంబంతో సరస్వతి నడిపించినైనా దాని భాస్కర కుటుంబానికి మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా సంపూర్ణంగా సమర్థించుకుని జీవించడానికి సహాయపడమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభావ రామచంద్ర గురించి ప్రార్థిష్ట ప్రభావ మీ కృపల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నైనా మీ కనికిర మీ దయా మీ ప్రేమ కుటుంబం ఇచ్చండి ప్రభావ తాకనైనా ఆ క్యాన్సర్ రోగాన్ని ఏరం ఇచ్చి ప్రభా మీరు స్వస్థపచ్చి గొప్ప దేవుడు ప్రభావ అయినా నా తల్లి ఆ కుటుంబి ప్రార్థిష్టనైనా వాళ్ళ పాపం అన్నిటి మీరు క్షమించండి కనికరించండి ప్రభావ కృప జపించండి ప్రభావ ఆలస్యం చేతి ప్రభావ ఆలకి ఆలకించండి ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నైనా నా తండ్రి ఎంత గౌరవ పాప క్షమించే దేవుడు ప్రభావ ఆ కుటుంబం క్షమించండి మీరు సన్నిధికి వచ్చిన మిమ్మల్ని ఆశ్రయించినైనా మరొక అవకాశం ఆ కుటుంబానికి అప్పటికి అనుగరించమని ప్రాధ్యమైన మీ కొరకు సాక్షన్లు పెట్టుకోండి స్వస్థాన్ని గురించి మీ జీవంతో నింపండి ఆవిష చేసి బ్రతికింపజేసి మీ కొరకు సాక్షులు గొప్ప దేవానికి ఎంతో వందలు అర్పించుకున్న స్వరాజ్ వారికి జాబాను గురించండి నాయన మీరే అనుగరించే గొప్ప దేవుడు అయినప్పుడు ప్రతి విషయాలు మీ కురూ అప్పటికి అభిషేకించండి మీ నీతి ధైర్యంగా ప్రకటించలేగిన ప్రతి చోట మీ కొరకు పెట్టుకోండి కేతన స్థిర బలపరచండి కుటుంబంలో ప్రతి అవసరాలకు తీర్చండి నా ప్రభావాలకు ఏ కొరత ఉందో ప్రభా సమృద్ధిగా మీరు అనుగరించమని ప్రార్థిష్టమైన వాళ్ళ హృదయవాంశం మీరు తీర్చమని పారిష్టమైన ఆ రీతిగా ప్రభావ గ్రూప్ లోని బ్రదర్స్ గురించి మేము ప్రార్థిష్టమైన ప్రతి కుటుంబాల చూడండి అగ్ని కంచె పెట్టమని ప్రార్థిష్టం మీరు దూతల కాపా అనుగరించండి ఈ ఆరాధన పాల్గొనే బ్రదర్స్ ఇస్తారు ఇంకా ఎంతమంది రాదు కుటుంబాలు గురించి ప్రారంమైన మీ కృపలో భద్రపరచుకోండి మీ కొరకు సాసిన పెట్టుకుని ప్రారంభిష్టమైన చివరి దినాల్లో ప్రభావ అపారికరమైన కాలాలు వచ్చినా చెప్పినారు ప్రభావ కాబట్టి ఈ చివరి కాలంలో మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా అయినా మీ సేవ కొనసాగించుకోవాలా ప్రతి విషయంలో మీకు నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రార్థనలో వాక్యము సంపూర్ణంగా బలపడాలా అనేక చింతకాల ప్రభావ మీ వాక్యం ప్రకటించాలా ప్రభా ఆత్మల సంపాదన భారం కలిగి ప్రభా మేము ముందుకు పోలయన సహాయపడమని ప్రార్థిష్టమైన ప్రతి చోట మీ కురుకుములు అందరినీ శాసన పెట్టుకుని మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామము ప్రార్థిష్టం తండ్రి ఆమె స్తోత్రం పరిశుద్రమే మళ్ళా రాజానికి వందనాలు ఏ సజానికి స్తోద్రం దేవ ఏసుక్రీస్ రజానికి వందనాలు తండ్రి ఏ స్తోత్రం దేవ దేవానికి వందనాలు తండ్రి దీనవంత మనం కాపాడి సజీవ లెక్కలు దేవానికి వందనాలు ఏసు రజానికి దేవా ముఖ్యంగా దేవ రేణి కష్టం ముట్టి తాకి మీరే స్వస్థపరిచి దేవానికి కృపల భద్రపరచుకున్న దేవ ముఖ్యంగా మన జరుగుతు ముట్టండి అప్పుడొక తలను కూడా ముట్టి తాకి మీరే స్పస్థపరిచి బుడదేసి నీ కృపుల బదల పచ్చుకొని దేవ ప్రతి ఒక్క కొట్టివేసి ఆ కుటుంబాన్ని రక్షించుకోండి మరింక సిస్టర్ వాళ్ళ మనమని ముట్టండి దేవా ఒక నిమోనియా నుంచి ముట్టి తాకి అప్పుడని కూడా స్వస్థపరచండి దేవా దేవ ఆ మీరు రక్షణ దండి దేవాన్ని ఎక్కిస్తూ ఉదయం దేవా యేసుక్రిస్త వందనాల తండ్రి మరి ఇంకో బ్రదర్ని కూడా ముట్టండి దేవా అప్పుడు కూడా స్వస్థపరచండి దేవా నీ గాయంలో స్వస్థత నీ గాయపడినశంతో అప్పుడని ముట్టి తాకి స్వస్థపరిచి దేవా ఆ కుటుంబాన్ని కూడా మీరు తోడయండి ఆ మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ దేవా ఏ శుక్రీష్ రజానికి వందనాల తండ్రి ముఖ్యంగా స్వరాజ బ్రం ముట్టండి దేవా ఏసరాజా నెక్కిస్తూ దేవా దేవా అప్పుడప్పుడు మంచి జాబు రావాలి ఏసునామంలో దివా మీరే కార్యం జరిగించి దివా నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏశ్వజానిక్కిస్తూ ఉద్రం దేవా ఏసుకృష్ణ వందనాల తండ్రి మరి గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్స్ ని ముట్టండి దేవా వాళ్ళందరికి మీరు తోడయండి ప్రతి బిడ్డను మీరు తాగండి మీ కృపలో భద్రపరుచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా కావ్య సిస్టర్ ముట్టండి దేవా అప్పుడకున్న తలంపులు అన్ని నీ తలంపులు అప్పుడకు దయించండి నీ కృపలో భద్రపరచుకోండి అప్పటికున్న భయం తీసివేసి దేవా ధైర్యం దయించండి దివా మీరే తోడయి ఉండి దివా మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడిన దేవా దేవా మీరే మాకు మాట్లాడిన దేవా నీకు వందనా తెలుస్తూ దేవాని నామానికి మహిమని నడుచు నా తండ్రి ఆమె ప్రభ మరి ఈ రోజు ప్రభా మరి వాక్యం చెప్తే మాతో మాట్లాడినందుకు అందునాడు ప్రభా దేవాభ దీని దిన ప్రభ మేము నూతనగా ప్రభా ఎదుగుటకు సహాయపడమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయేశు ప్రభ మాలో ఎలాంటిది ప్రభా కోపమే కానీ ద్వేషమే కానీ ప్రభా ఈశాపాగా మాలో ఉండకుండా ప్రభా అవి మా నుంచి తండ్రి దేవాయప్రభ ప్రతి రోజు కూడా ప్రభా నీ యొక్క వాక్యం సరిగా మేము నడుచుకోవాలా ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము చదువుకొని అవి మేము బిడ్డల పలకడ పని మేము రాసుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయప్రభా మీద మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాయప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మాకు తోడుంటే ప్రభా మేము ఎక్కడ పడు పడిపోతండి కాబట్టి ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ మేము పోగొట్టుకోకుండా అది మేము గట్టిగా పట్టుకోలేదండి వెళ్ళినప్పుడు ప్రభా మీరు మా హృదయం మా ఆత్మలో ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి ప్రభా దేవ వేసే ప్రభావ మమ్మల్ని గట్టిగా పట్టుకోమని ప్రార్థించడం తండ్రి లేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించడం ప్రభా వేసే మరి మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీకే స్థౌత నీకే ఉన్నదండి అదే రీతిగా ప్రభా మరి బ్రదర్ విషయాన్ని ప్రార్థించడం ప్రభా మరి మనోజనాన్ని తాకి ముట్టి స్వస్థపరచండి ఆ యొక్క తలనొప్పి నుంచి ఇవ్వడేలా దాయిచ్చిందండి ప్రతి రిపోర్ట్స్ కూడా ప్రభా ఏమంలో అది నార్మల్ గా రావాల్సిందే ప్రభా ఆ బిడ్డకున్న ప్రతి టెన్షన్స్ నుంచి దయచండి తండ్రి దేవాయప్రభ వారి ఇద్దరిని కూడా మరి వారి వాళ్ళ వైఫ్ ని కూడా మీరు తాకి ముట్టు శ్వాస తప్పండి తనకున్న హార్ట్ పేషెంట్స్ నుంచి ప్రభావ బిడ్డ కంప్లీట్ గా స్వాస తప్పలాగ సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయస్రభ ఇద్దరి మధ్య శాంతి సమాధానం ఐక్యత దయచేయండి ప్రభా వారి ఇంటి చుట్టుప్రభని యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టండి ప్రభా దేవాయప్రభ ఇద్దరిని అభిషేకించండి నీ ఇంకా ముందుకు నడిపించమని ప్రార్థడం తండ్రి దేవాయసారి రామచంద్ర బ్రదర్ విషయంలో కూడా ప్రార్థం తండ్రి ఆ బ్రదర్ ని కూడా మీరు తాకి స్వాసపరచండి దేవస ఆ కేన్సర్ కట్టని ప్రభావి కొట్టి వేసి ప్రభా దే వాయి ప్రభా నుమని ప్రార్థిష్టం తండీ దేవాయస్రబ కుటుంబంలో నుంచి విడవలేదాయించండి కుటుంబంలో మొత్తం కూడా ప్రభా ఏ చుక్రద నామంలో ప్రభా వరలోక శాంతి సమాధానం వాళ్ళకి కలిగించమని ప్రార్థిష్టం ప్రభా ఇకే స్తో ఉన్నారు కావ్య సిస్టర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటండి సిస్టర్ కూడా మీరు తాకి మోటి స్వాస్థపరచండి ఆ సిస్టర్స్ భయాన్ని తొలగించండి ప్రభా ఆ బిడ్డ ప్రభా మరి నీ యొక్క వాక్యము విన్నది ప్రభా తను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా ఆ బిడ్డతో మాట్లాడండి ప్రభా ఆ బిడ్డకున్న ప్రతి టెన్షన్స్ నుంచి దాయించండి వాళ్ళ పిల్లల భవిష్యత్తులో మీరు దీవించండి ప్రభావ ఆవిష్ నింపండి మంచి చదువు చదవాల ప్రభా హీస్ చదవాలే ప్రభా ఎక్కడికి పోయిన ప్రభా ఆ పిల్లలు సాక్ష్యంగా నిలబడేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది దేవ నీటి నీటిని నేను దేవే ప్రభా మరింకో సిస్ట బాబు విషయంలో ప్రార్థండి ఆ చిన్న బాబుకి ప్రభా ఆ యొక్క నిమోనియా నుంచి ప్రభా ఏ చిక్కు నామంలో విడేలా ఆ బాబుని మీరు తాకి ముట్టి స్వస్థపరిచి ప్రతి నెరలో ఒక ఏము కలలో యొక్క జీవం ని కుమరించి ప్రభావ బిడకి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయని ప్రభా దేవ సాక్షి నిలబెట్టని ప్రభా నీ నామానికి మాయమ తెచ్చుకుని ప్రభా ప్రతి వారిని యొక్క కృపలు భద్రపరుచుకుండి మరి రాకరికి మందిని సిద్ధపరచుకోమని యేసు తండ్రి కృతజ్ఞత ఇంతవరకు మనకి కాచి కాపాడంతో మీకు అదన ప్రభావం మేము ముట్టిన దినం బహు దుర్దిన కాబట్టినైనా సమయాన్ని పోనీ సద్వినియోగం తీసుకుంటే మనం తయారు చేయండి ముఖ్యంగా ప్రభావం చెక్కబడ్డం వాక్య నీరు కట్టి ఫలింప చేసి అనేకల జీవితంలో అద్భుతకాలను జరిగించండి అయినా మీ నీతి సత్యానిర్ధారంగా మేము ప్రకటించాలైన ప్రాంతాలలో ఓ ప్రభుత్వం ముఖ్యంగానైనా ఎవరెవరైతే అనాగ్రోగ్యంగా ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి ఆదరించండి సమాధానం తెచ్చండి ఆర్థికంగా మెరుగుపరచండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ఓ ప్రభు ప్రతి అక్కర్లు కొడుతూ తీర్చి భయమండి ఈ రాత్రి మంచి ఆరోగ్యాలతో కాపాడుతండ్రి పరమాత్మ ప్రభు దేశం అంతా భక్తులు అయ్యి ఆరోగ్యంగా ఉండాలి తండ్రి మొత్తం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రభు అందరికి సంతోషాన్ని ఇవ్వాలి ప్రభు అందరికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు జీవనాధం గడపాలి ప్రభా అందరికి క్షేమంగా కాపాడండి ప్రభా ఎప్పుడు కూడా అందరినీ నీ మనసులో నీ మనసు లేక తిప్పుకో ప్రభా అందరికి మంచి గుణాలు ఇవి ప్రభా అందరినీ ప్రార్థనలో ఉండాలి ప్రభా సంతోషంగా ఉండాలి ప్రభా ఏ గొడవలో తాగుడు లేకుండా మంచి ఆరోగ్యాలు ఇచ్చి బాగా కాపాడాలి ప్రభా నీ సేవకులు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఉండి ఆరోగ్యాన్ని ప్రసాదించి వాళ్ళకి జీవనాధారం కల్పించాలి ప్రభా నాకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధాన మనందరికీ సదాకాలంతో ఆయనగాక ఆ మెయిన్